హరి శ్రీగరుభ్యో నమరి బ్రహ్మానందరమసుము ద్వవాతికం గగనసదృశం తమీలక్ష్యం ఏకం నిత్యం విమలమచదం సాక్షిభూ భావాహీ త్రిగుణి సద్గరు నమ్మ మో బ్రహ్మదిోహ విద్యా సా ప్రయ కృ సుషిభ్య ో నమో గరుఖ్యర్వప్లవర ప్రజ ప్రత్యగర్థ్రహ్మైవ అహం సదాహి సమాంభా యాశశ్షమా అస్మదా పర్య వందేరు పర స్వగురు నిజగరు పరమగురు పరష్ి గురు సద్గురు పరబ్రహ్మణే నమ శ్రీ గురుభ్యో నమ హీ నృక యలు లోపల తానై తన తనకేరు పడిన తన మూలము నే తానిరుగదలచినప్పుడు తానే లేకుంగు దృష్టాంతము వినుమిచట కళ తోచే తన కై తాను చానై తోచిన కళ తన మేల్కనబోటే తానే తనకూల దూ గగయున్నదీ దృష్టాంతము వినూమి చట కళతో సదే తనకై తానెట లేనరుక బయలు లోపల తానై తనకేరుపడిన తన మూలమునే తా నెరుగదలచినప్పుడు తానే లేకుండా దృష్టాంతము వినుమించట కల తోచాదే తనకై తానెచట తానై తోచిన కళ తన మేల్క కనబోతే తానే తనకు లేదు తగి ఉన్నది विचट कल तो इधि पद विभजन मनवल जीवल निवा कलगन కళ గురించి పక్క వాడిని ఎవరిని ఎవరు అడగక్కర్లేదు ఎవరి కళ ఏ రోజు కళ ఆ రోజుదే ఒకరోజు వచ్చిన కళ మరొక రోజు రాదు అలా ఒకవేళ వస్తుంది అంటే మటుకు ఆలోచించాలి అంటారు మానసిక శాస్త్రవేత్త అంటే కొంతమందికి కొన్ని రకాలైనటువంటి కలలు రోజు వస్తాయి ముఖ్యంగా మృత్యు భయానికి సంబంధించినవి సర్పభయానికి సంబంధించినవి ఇక చీకటనే భయానికి సంబంధించినవి ముఖ్యంగా భయ లక్షణంతో కూడినటువంటి కళలు కొంతమందికి రోజూ వస్తాయి కొంతకాలం అలాగే ఆ కళ కంటిన్యూ అయితే మానసికంగా బలహీనపడిపోయి కళలో వేదన తీవ్రంగా అనుభవించి మేలుకొని ముచ్చమటలు పట్టి భయపడిపోతూ కొంతమందికి ఆ కళలోనే గుండె ఆగిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి అదే నిజమనుకుంటాడు అప్పుడు జరుగుతున్నదే నిజం అనుకుంటాడు చాలామందిని ఇట్లా గమనించవచ్చు నాయకల్లో ఇట్లా చాలామందిని గమనించారు వీళ్ళందరూ కళ చేత బాధించబడేవాళ్ళు అనమాట సాధారణంగా ఎవరైనా మెలకువలో బాధించబడతారు మెలకువలో భయపడతారు భయపెడతారు లేకపోతే కాబట్టి కొంతమందిలో మాత్రమే ఈ మానసికమైనటువంటి బలహీనత ఉంటుందన్నమాట అంటే తమో ధర్మమైనటువంటి భయం కళలో బలంగా పనిచేస్తుంది ఎవరైనా వారి మీద బలంగా ప్రభావితమైనటువంటి సందర్భాలు మెలకువలో కనుక ఏర్పడితే ఆయా రోజులలో తప్పక ఈ భయ సందర్భానికి సంబంధించిన కళలు వస్తాయన్నమాట కొన్ని బాల్యంలో జరిగినటువంటి సంఘటనల మేరకు కూడా ఇన్హిబిషన్స్ అంటారన్నమాట కొన్ని సందర్భాలలో అర్థం కానటువంటి చూడకూడనటువంటి చూడలేనటువంటి అమానవీయమైనటువంటి సంఘటనలన్నీ బాల్యంలో గనక ఎవరైనా గమనిస్తే చూస్తే అవి చాలా లోతైనటువంటి వాసనలుగా మారతాయి అన్నమాట అలాంటి సందర్భం నా బాల్యంలో కూడా ఒకటి జరిగింది అది ఇప్పటికీ నాకు గుర్తుంది సుమారు ఆ సంఘటన జరిగి ఇప్పటికీ నలభై ఆరేళ్ళు అయినా కూడా ఆ సంఘటన ఇప్పటికీ నా కళ్ళ ముందు లైవ్గానే ఉంది ఇప్పుడు చూస్తే ఎలా ఉందో అలాగే అది ఎటువంటిది అంటే ఒక ఆవిడ పాపం ఆత్మహత్య చేసుకుని వంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని కారణాంతరాలు ఏమైనప్పటికీ ఆవిడ పాపం అలా సజీవ దహనం దగ్ధం అయిపోవడం కళ్ళతో చూసాం బాల్యంలో పక్కిళ్ళే కాబట్టి మరి ఈ సందర్భం మరి బలంగా పనిచేస్తుంది పని చేయకుండా కానీ ఎంత బలమైనవైనా సరే జ్ఞానంతో పోగొట్టచ్చు ఇది ముఖ్యమైనటువంటి తెలుసుకోవలసింది చాలామంది ఏమంటారు అంటే కళ చాలా అవసరం అని అంటారు వాస్తవమే జీవభావనలో కళ చాలా అవసరం ఎవరు కాదన్నారు నేను శరీరాన్ని అని అనుకునేటటువంటి దృష్టికోణంలో జీవించే వాళ్ళందరికీ మెలకువ కళ నిద్ర అత్యంత ఆవశ్యకం ఎంత అత్యంత ఆవశ్యకమయ్యా అంటే కొద్దిగా తగ్గితే దాన్ని తట్టుకోలేదు కదా రోజు ఎనిమిది గంటలు నిద్రపోయేవాడు రాత్రిపూట పగటి పూట రెండు గంటలు నిద్రపోయే వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఏమాత్రం తేడా వచ్చినా వాడికి జీవితం అంతా డిస్టర్బ్ అయిపోతుంది అంటే మిగిలిన పద్నాలుగు గంటలు సరిగ్గా ఉంటారు వాళ్ళు ఏం చేయాలి అంటే నిద్రపోవాల్సిందే వాడు వేరే మార్గం లేదు ఏమిటి నిద్ర కూడా ఆ నిద్రలో ఈ కళ ఉంటుంది ఈ కళ ఏం చేస్తుందయ్యా అంటే మీలో భావనాత్మకమైనటువంటి సమస్యల్ని పరిష్కరిస్తుంది అది దాని యొక్క విశేషం ఇలాలో నువేదైతే పరిష్కారాలను సాధించలేక అసంతృప్తులుగా తీవ్రమైనటువంటి ప్రభావితమైనటువంటి సంఘటనలు ఉంటాయో అవన్నీ నీ చిత్తంలో వాసనారూపంలో బలపడకుండా ఈ కళ ఉపయోగపడుతుంది ఏ రోజుకు ఆ రోజు నీకు అదేం చేస్తుందంటే ఎప్పటికప్పుడు జాగ్రత్తగా వాటిని పరిశీలించి ఇవి నీకు అవసరమా ఇలా అవసరమా అని నేను అడుగుతూ అవసరం లేని వాటిని మరుపులోకి తోసేస్తూ ఉంటుంది అది కలంటే అంటే మెలకువలో ఉన్నప్పుడు ఈ మరుపు సరిగ్గా పనిచేయు కలలో బాగా పనిచేస్తుంది అక్కడ తెలివి పనిచేసి ఇది ఈ కళ నీకు ఈ ఈ అవసరమా ఈ ఈ స్మృతి అనేటటువంటి వృత్తి ద్వారా నీలో నిక్షిప్తమై ఉన్నటువంటి గుణబలం సంస్కార వాసనాబలం అన్నీ స్మృతిని ఆధారం చేసుకునే ఉంటాయి అవన్నీ కూడా జాగ్రత్తగా విశ్లేషించబడి నీ ముందు ఉంచబడుతూ ఉంటాయి అప్పుడు నువ్వు చెప్తూ ఉంటావు అనమాట న్యాయ నిర్ణేతగా ఇది నాకు అవసరం లేదు ఇది నాకు అవసరం లేదు ఇది నాకు అవసరం లేదంటూ ఉంటాడు ఆ అవసరం లేదన్నవన్నీ మరుపుకెళ్ళిపోతాయి అబ్బో అయితే నాకు చాలా అవసరం రేపు నేను దీంతోనే పని చేయాలంటావు ఈ నా జీవితం దీంతోనే ముడిపడింది అంటావు ఆ అబ్బో అయితే నీకు చాలా అవసరం అయితే రెడీమేడ్ అందుబాటులో ఉంచుతానంటా కంప్యూటర్లో ఎట్లా అయితే మనకు చాలా అవసరమైనవి డెస్క్టాప్ మీద ఉంచుతాం మొబైల్లో కూడా అంతే రోజు వాడేవన్నీ కూడా ఎదురుకుండా ఇంటర్ఫేస్ కోసం డెస్క్టాప్ మీద ఉంచుతాం అనమాట సో ఇట్లా అందుబాటులో ఉంచేటటువంటి స్మృతి పథంలో ఉంచుతుంది కాబట్టి మానవుని యొక్క స్మృతి లక్షణాన్ని జాగ్రత్తగా జీవనకాలం ఆ జీవన పర్యంతము కూడా నిలిపేటటువంటి అవసరమైనటువంటి రోజువారీ అవసరమైనటువంటిది కళ సరే ఇంత అవసరమైన కళని పట్టుకుని ఇన్ని ఈ కథ అర్థంలో ఉపమానం చెప్తున్నారు ఏమిటా ఉపమానం ముందు విశ్లేషించాలి ఎప్పుడైనా సరే వేదాంతంలో ఒక పద్ధతి ఉంది సిద్ధాంతం చెబుతారు ముందు సిద్ధాంతం చెప్పిన సరే అర్థం కాకపోతే కల చెప్తారు ఉపమానం చెప్పినా అర్థం కాకపోతే అప్పుడు సాధన చెప్తారు ఎలా చెయ్యాలి అని సూచన చేస్తారు సాధన చెప్పినా కూడా అర్థం కాకపోతే కూర్చోపెట్టి దగ్గర కూర్చోపెట్టి ఓనమాలు దిద్దిించినట్టు దిద్దించాలి ఇక ఇంకా వేరే మార్గం లేదు కాబట్టి జాగ్రత్తగా మనలో ఉన్నటువంటి వివేక స్థాయిని బట్టి మనం ఈ జ్ఞానాన్ని స్వీకరించడం జరుగుతూ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే జ్ఞానిని తెలుసుకోవాలి అంటే తప్పక మరొక జ్ఞానికి మాత్రమే వీలవుతుంది అంటాం అన్నమాట మీ ఇతరులకి అదంతగా తెలియదు ఉదాహరణ చెప్తా ఒక డాక్టర్ గారు సరైన వైద్యం చేశాడా చేయలేదా అని చెప్పాలి అంటే ఒక సామాన్యుడి దగ్గరకు వెళ్ళి అంటే ఏ గొర్రెల కాపర దగ్గరకో ఏ పశువుల కాపర దగ్గరకో వెళ్ళి ఈ హార్ట్ ఆపరేషన్ చేశాడాయా బాగా చేశాడా ఈయన అని ఆ ఆపరేషన్ చేసిన విధానమంతా ఆయనకు చెంపాం అనమాట ఆయనేమంటాడు నువ్వు చెప్పించి నాకు ఏం అర్థం కాలేదు ఆ పరిజ్ఞానం నాకు లేదు ఆ పరిజ్ఞానం కలవారి దగ్గరకు వెళ్ళి సంప్రదించు అంటాడు కాబట్టి అదే గొర్రెల కాపరని మనం తక్కువ అనుకుంటుంటాం కదా ఒక మందలో సుమారు నలభై గొర్రెలు ఉంటాయి ఈ నలభై గొర్రెలకి వ్యాక్సినేషన్ వేయించేటప్పుడు మందు వేసేటప్పుడు చూడాలి అవి వాటి మేలు కొరకే అని వాటికి తెలుసు ఒక దగ్గర నిలబడతాడు గొర్రెల కాపరే నిలబడి ప్రతి గొర్రెని ఒక ప్రత్యేక శబ్దంతో పిలుస్తాడు ఏ శబ్దంతో పిలిస్తే ఆ గొర్రె అతని వైపు చూస్తుంది అతని దగ్గర వస్తుంది ఆ మంది వేయించుకుంటుంది మళ్ళీ అవి వెళ్ళి మందులో వెళ్తుంది అద్భుతమైనటువంటి సంఘటన ఇది తెలివి లేదు గొర్రెలకంటూ ఉంటాం గొర్రెల కూడా తెలివి అనుకుంటూ ఉంటాం కానీ మామూలు మానవులు పిహెచ్డీ చదివిన మానవులు కూడా గొర్రెలను అట్లా పిలవలేదు ఆ పరిజ్ఞానం మనకి లేదు ఆ పని చేస్తేనే ఆ పరిజ్ఞానం వస్తుంది లేక తర్వాత కాబట్టి ఎవరిని తక్కువ చూడకూడదు పశువుల కాపరనుకోకూడదు కృష్ణ పరమాత్మ పశువుల కాపరిగా జీవించాడు ఎంటే గోవత్సములను ఆయన కాపాడాడు కాబట్టి గోపాలుడు తక్కువ చూడకూడదు ఎవరిని కూడా మమైవాంశో జీవలోకే జీవో దేవ సనాతన ఈ సూత్రాన్ని ఎప్పుడూ మరవకూడదు ఎవరినైనా ఏదైనా ఒక మాట అనే ముందు ఒక తూష్ణీభావంతో చూసే ముందు ఒక తిరస్కార భావంతో చూసే ముందు తక్కువగా చూసే ముందు తెలుసుకోవాలి మమైవాంసో జీవలోకే జీవో దేవ సనాతన ఆ జీవుడిలో ఉన్నటువంటి దేవుణ్ణి తక్కువగా చూస్తున్నావు నువ్వు అందులో ఉన్నటువంటి దైవాంశ చేతనే అది నిలబడింది దానికి ఉనికిని ప్రసాదిస్తున్నది దివ్యాంశ కాబట్టి ఎవరినైనా సరే నువ్వు పొరపాటునైనా సరే ఎవరినైనా సరే తూష్ణీభావంతో చూస్తే తిరస్కార భావంతో చూస్తే అష్టప్రకృతులు అనేటటువంటి ఈశ్వరుని యొక్క వ్యక్త అది లిఖించబడుతుంది సూక్ష్మం సమిష్టి సూక్ష్మ శరీరం నిన్నెప్పుడూ గమనిస్తూ ఉంటుంది నీ సూక్ష్మ శరీరంలో జరిగే ప్రతి దానిని అది గుర్తుపడుతూ ఉంటుంది నీ రికార్డ్ అంతా అది తయారు చేస్తుంది ఆ సమిష్టి సూక్ష్మంలో ఉన్నాడు చిత్రగుప్తుడు నీ ఎష్టి సూక్ష్మంలో కూడా ఉన్నాడు చిత్రగుప్తుడు అక్కడ ఉన్నాడు ఎక్కడ ఉన్నాడు కాబట్టి మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు స్థూలం స్థూలంలో సూక్ష్మం సూక్ష్మంలో కారణం కారణంలో విలయం చెందాలి మహాకారణ స్థితిలో ముక్తుడై ఉండాలి ఇది మానవులు సాధించవలసినటువంటి ముఖ్యమైనటువంటి లక్ష్యం స్థూలం స్థూలంలో నువ్వు నీ తర్వాత బతికున్న వాళ్ళందరూ కలిపేస్తారు దానికి నీకు బాధ్యత లేదు కానీ మరి ఈ స్థూలం కంటే లోపల నడుపుతున్న సూక్ష్మాన్ని కానీ ఆ సూక్ష్మాన్ని నడుపుతున్న కారణాన్ని కానీ సమిష్టి సూక్ష్మంలో సమిష్టి కారణంలో విలయం చెందించే బాధ్యత నీది ఆ బాధ్యతని నువ్వు గనక గుర్తిరగబోయినట్లయితే సమిష్టి సూక్ష్మం సమిష్టి కారణం నీ చెట్టా రాస్తుంది లిఖిస్తుంది రియాక్షన్ అంటే యాక్షన్ రియాక్షన్ అంటే వ్యష్టి స్థూలము వ్యష్టి సూక్ష్మము వ్యష్టి కారణము అష్ట ప్రకృతుల ఎడల జాగ్రత్త వహించి ఉండాలి అవి ఒకదానితో ఒకటి సంలీన విలీనాలు జరుపుతూ ఉంటాయి గుణధర్మాన్ని ఆశ్రయించి అప్పుడు ఆ గుణబలం వాసనాబలం సంస్కార బలం రూపంలో ఆ జీవికి సంబంధించినటువంటి మైక్రోఫిలిం తయారవుతుంది ఆ మైక్రోఫిలిం అంతా కూడాను ఆ సమిష్టి సూక్ష్మంలో భద్రపరచబడు తిరిగి ఇవ్వబడుతుంది మరలా శరీర ధారణ చేస్తావు చేయగానే ఆ వికాసం వచ్చేటప్పుడు అదే అష్ట ప్రకృతులని వినియోగించుకుంటావు కాబట్టి చక్కగా అది నీకు అందించేస్తుంది ఒక ఉదాహరణ చూద్దాం ఇది సాధ్యం పంచభూతాలు అన్ని చెట్లకు సమానమే అన్ని జీవులకు కూడా సమానమే ఏమైనా తేడా ఉందా ఏమీ తేడా కానీ కుక్క పిల్ల కుక్క పిల్ల కుక్కకు సంబంధించినటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది పిల్లి పిల్ల పిల్లికి సంబంధించిన స్వభావాన్ని కలిగి ఉంటుంది ఇట్లా ఏ జీవి తన యొక్క ఉత్తర జీవి అదే స్వభావాన్ని కలుగుతుంది కాబట్టి మరి ఆ స్వభావం ఎక్కడి నుంచి సంక్రమించిన దానికి అంటే సమిష్టి సూక్ష్మం అందించింది ఇవాళ మనం జీన్ థీరీ జీన్ థీరీ జనోమ్ థీరీ అనే పేరు మేము పూర్వం వేదాంతం పెద్దలు ఏం చేశారంటే ఈ జనోమ్ థీరీని సమిష్టి సూక్ష్మంగా అంటే సంస్కార బలం వాసనా బలంగా వాళ్ళు బోధించారనమాట ఇవాళ మనం విజ్ఞాన శాస్త్రవేత్తలు ప్రతిదీ కూడా జీన్ ఆధారం చేసుకుని విశ్లేషించే పనిలో పడ్డారు ఇంకా పెద్దగా పురోగమనం సాధించలేదు అయినా కూడా తెలుసుకున్నాం వ్యష్టి మనస్సులో వచ్చిన ఉద్వేగాలన్నీ జీన్ మీద వ్రాయబడతాయి ఇది నిర్ధారణ చేసే ఇప్పటివరకు ఈరోజు నీకు ఆవేశం వచ్చింది నీలో ఉన్నటువంటి ఆ తత్సంబంధమైనటువంటి జీన్ ఏదైతే ఉంటుందో మనలో నలభై మూడు చదుల క్రోమోజోములు ఉంటాయని అవి ఉత్పరివర్తనాలు చెందుతూ ఉంటాయని ఈ సైన్స్ అంతా అందరికీ తెలుసు కానీ ఇప్పుడు పురోగమనం పరిశోధన ఏ స్థాయికి వచ్చిందయ్యా అంటే ఎవరెవరికైతే ఏ రోజు ఏ ఉద్వేగం కలిగిందో ఆ ఉద్వేగం వారి వారి జీన్ వ్యవస్థ మీద నేనో సూక్ష్మమైనటువంటి స్థితిలో ఎంత సూక్ష్మయ్య అంటే ఒకటిపై లక్ష వంతు ఒకటిపై పది లక్షల వంతు సూక్ష్మంగా అది రికార్డు చేయబడుతుంది మరలా అదేం చేస్తుంది అయ్యా తిరిగి నీకు చక్రభ్రమణలో నీకు అందిస్తూ ఉంటుంది అలా నీకు అందించడమే జీన్ మ్యూటేషన్ ఉత్పరివర్తనం అంటారు పునరుజ్జీవం అని కూడా అనవచ్చు అయితే అట్లా ఉత్పరివర్తనాలు చెందేటప్పుడు పునరుజ్జీవం అయ్యేటప్పుడు చక్రభ్రమణం తిరిగి వచ్చేటప్పుడు ఒక పది శాతం నుంచి ఒక ఇరవై శాతం ముప్పై శాతం దాకా కూడా నూతనత్వాన్ని అది సంతరించుకోగలిగేటటువంటి సామర్థ్యం దానికి ఇది ఇది గుర్తించాం దీనిని మహర్షులు వేదకాలన్నాడు గుర్తించాడు ఓ అంటే చెవాడుగా స్వభావం ఎవరికైతే ఉందో వాడు చెడ్డవాడుగానే ఉండక్కర్లేదు వాడు మంచిగా మారచ్చు పొరపాట్లు చేసిన ప్రతి ఒక్కరూ కూడా తమను తాము సరిదిద్దుకోవచ్చు ఎందుకని అంటే వేదాంతంలో అందరికీ చిక్కుగా కనిపించేది ఏంటంటే కర్మఫలాన్ని ఎవరు తప్పించలేరయ్యా అంటూ ఉంటారు కర్మఫలం అంటే అసలు దేంతో కర్మ యొక్క సంగతం దేంతో ముడిపడింది అనే ప్రశ్న మొదట వేయాలి అంటారు భగవాన్ రమణులు వేదవ్యాసుడు కర్మసంగేణ దేహినం రజో రాగాత్మకం విధి తృష్ణాసంగ సముద్భవం తన్నిభాది కౌంతేయ కర్మసంగేణ దేహీనం ఆ రజోగుణం యొక్క రాగద్వేషాల వలన ఆశా వలన అది నిన్ను కర్మసంగిగా మారుస్తుంది కర్మ అంటే అట్టుగా చేస్తుంది సంఘం అంటే అంటటం ఎప్పుడైతే కర్మసంగత్వం వచ్చిందో అప్పుడు కర్మఫలం ఆ కర్మఫలం వస్తే సుఖం దుఃఖం అవస్తే మరలా చక్రభ్రమణం ఇది ఇప్పుడు మరి మరి కర్మఫలాన్ని అనుభవించాల్సిందే అంటున్నారా లేదా ఏమిటి అనుభవించాలంటే ఈ రజోగుణ ధర్మానికి సంబంధించిన ఫలితాలని అనుభవిస్తున్నాం అంతకుమించి ఏమిటి ప్రయత్నించి గనక మానవుడు సత్కర్మ సదాచారం స్వాధ్యాయం సాధన తీవ్ర వైరాగ్యం తీవ్ర మోక్షేచ్ఛ ఈశ్వరానుగ్రహం గురు అనుగ్రహం వీటిని ఆశ్రయించి శరణాగతుడై కనుక జీవిస్తే ఈ కర్మసంగం పోతుంది మొట్టమొదటి ఫలం కర్మసంగం పోతుంది దానికంటే ముందు ఫలం వస్తుంది అదేమిటంటే అభయం భయం పోతుంది ఆ భయం తమో గుణ లక్షణం ఈశ్వరుణ్ణి నేను శరణాగతుడనై ఆశ్రయించాను త్రికరణ శుద్ధితో ఆశ్రయించాను అనేటటువంటి వాడికి ఏ భయము ఉండదు వాడి జీవితంలో ఎవరిని భయపెట్టాల్సిన అవసరం రాదు భయపెడా భయపడాల్సిన అవసరము రాదు అది ఈశ్వరానుగ్రహం అంటే చాలామంది ఈశ్వరానుగ్రహం ఈశ్వరానుగ్రహం అంటే ఏమిటో అనుకుంటారు మణులు మాణ్యాలు ఏదో భూములు వగైరాలు రాజ్యాధికారాలు అవన్నీ ఈశ్వరానుగ్రహం అని మానవుడు అనుకుంటుంటాడు అవన్నీ కూడాను కొరగానివి ఎటుకేం విలువలేదు కానీ ఒకదానికి విలువ ఉంది ఈశ్వరానుగ్రహం నువ్వు పొందవలసింది అంటే జీవితంలో ఎప్పుడు ఎవరిని భయపెట్టవలసిన అవసరం రాకపోవడం భయపడవలసిన అవసరం రాకపోవడమే ఈశ్వరానుగ్రహం ఎందుకంటే భయపెట్టేవాడే రుద్రుడు సకల లోకములను భయ కంపితులను చేయగలిగే సామర్థ్యం కలిగిన వాడెవడో వాడు రుద్రుడు కాబట్టి ఆ రుద్ర రుద్రస్వభావమే లయానికి కారణమవుతుంది రౌద్రం అంటారు దీన్ని ఆ శక్తిని రుద్రాణి అంటారు వ్యక్తరూపాలని భైరవుడు అంటారు భైరవి అంటారు సరే రకరకాల భైరవులు రకరకాల భైరవీలు ఉన్నాయి అవన్నీ వేరే విషయం అదంతా తంత్రశాస్త్రం మంత్రశాస్త్రం దాని జోలికి వెళ్ళాల్సిన అవసరం లేదు తెలుసుకోవాల్సిన అంశం ఏమిటంటే ప్రతిరోజు మనకు వచ్చినటువంటి ఉద్యో ఉద్వేగాలన్నీ కూడా నీ సూక్ష్మంలో రికార్డు చేయబడుతుంది ఒక టేప్ రికార్డర్లో రికార్డ్ అయినట్టు ఒక సీడీలో రికార్డ్ అయినట్టు ఒక పెన్ డ్రైవ్లో రికార్డ్ అయినట్టు ఒక ఎలక్ట్రానిక్ పరికరంలో ఎట్లా అయితే మనం డేటాని నిక్షిప్తం చేస్తున్నామో సమాచారాన్ని నిక్షిప్తం చేస్తున్నామో మనలో కూడా ఈ సమాచారాన్ని సంగ్రహించేటటువంటి వ్యవస్థ ఉన్నది ఆ వ్యవస్థని సమతౌల్యత స్థితిలో నడిపేటటువంటి స్థితికి కళ అని పేరు ఇది చాలా ముఖ్యం ఇలా తెలుసుకోవాలి కళ పరమహంస ఏమన్నారంటే జీవన్ముక్త సంగతి చెప్పేటప్పుడు కళలో ఎవరైతే కలిసిపోతున్నారో వాడు జీవుడు కలలో ఎవడైతే ముక్తుడో వాడు జీవన్ముక్తుడు కలలో ముక్తుడవ్వాలి అంటే కారణ శరీరాన్ని చరపాలి వేదాంత పంచవింశ అది చెప్తుంది సరాసరి సూక్ష్మ శరీరాన్ని ఎవరూ చరపలేదు దానికి కారణమైనటువంటి బీజం కారణ శరీరంలో ఉంది ఆ కారణ శరీరంలో ఉన్నది ప్రియ మోద ప్రమోదములు ప్రియ మోద ప్రమోదములంటే ఏమిటండి అంటే ఏదైనా ఒక లక్షణం ఒక ఆకర్షణ ఒక ఆశ ఒక అవకాశం ఒక ఆకాంక్ష ఏ పేరైనా చెప్పుకోడు తోచింది తోచింది తోచిన స్థితిలోనే ఉంటే ప్రియం కాసేపట్లో అది మొలకెత్తి మొగ్గదొడిగి మెల్లగా ఆకులు వేసి పెరుగుతూ ఉంటుంది లోపల పెరిగి నేను చెప్పింది చెయ్యి నేను చెప్పింది చెయ్యి నేను చెప్పింది చెయ్యి నేను చెప్పింది చెయ్యి నేను చెప్పింది చెయ్యి అంటూ ఉంటుంది ఈ జీవుడు ఏం చేస్తాడంటే ఇక జహ ఊరుకోలేడు ఇక మారిపోతుంది ప్రియం అన్నప్పుడు సాత్వికంగానే ఉంటాడు అది నేను చెప్పింది చెయ్యి నేను చెప్పింది చెయ్యి అంటూ నేను చెప్పింది చెయ్యి నేను చెప్పింది చెయ్యి అనగానే అది దాన్ని ఎంబడబడిపోతాడు ఇక వచ్చేస్తుంది ఆ రజో గుణధర్మం వచ్చేస్తుంది ఇంకా ఆవేశించి మోదంగా మారిపోతుంది ఈ మోద లక్షణ స్థితిలో ఏమవుతుందంటే ఏవైతే తనకు అనుకూలంగా లేవో వాటిని అనుకూలంగా భావించడం చేస్తుంది అంటే అర్థం చెప్తాను సాధారణంగా సీనియరు జూనియరు వీళ్ళ మధ్య అభిప్రాయ భేదాలు ఉంటాయన్నమాట ఎందుకని అంటే సీనియర్కేమో నేను ముప్పై ఏళ్ళ నుంచి చూశాను నలభై ఏళ్ళ నుంచి చూశాను జీవితాన్ని నాకు చాలా అనుభవం ఉంది అనే అభిమానం జూనియర్కేమో పరిజ్ఞానం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే తర్వాత తరం కదా ఆ తర్వాత తరానికి సంబంధించిన సూక్ష్మమైన బుద్ధి సూక్ష్మమైన వికాసం ఉంటాయి అనమాట ప్రతి తరానికి ఈ వికాసం మారుతూ ఉంటుంది పైకి కిందకి జరుగుతూ ఉంటుంది వారి వారి గుణధర్మాన్ని బట్టి కూడా వికాసం సరే జూనియర్కి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి అనుకోండి దేన్నైనా సులభంగా సూక్ష్మంగా పరిష్కరించగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అనుకోండి నేనేమంటాడంటే ఆయనకంటే నాకే సామర్థ్యం ఎక్కువ ఉంది ఆయన నేను గౌరవించేది ఏమిటి అంటాడు ఈ జూనియర్ కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ఇద్దరిలోనూ అహం ఉంది ఇద్దరిలోనూ అభిమానం ఉంది ఇద్దరిలోనూ మమకారం ఉంది ఇద్దరిలోనూ తమ తమ గుణాలతో పోరాడుతున్నటువంటి సందర్భం కాబట్టి మోదం అంటే ఏమిటంటే ఆ కాసేపు లోపల ఉన్నటువంటి ఆ అంతఃకరణం ఏం చేస్తుందంటే ఎవరెవరితో అయితే నీకు ద్వేషభావం ఉందో వారందరూ నీకు అనుకూలమైపోయినట్లు అనుకూలమైపోయినట్లు ఒక దృశ్యాన్ని నీ ముందు ఉంచుతుంది దానికి ఆడియో వీడియో డోల్బీ సౌండ్ సినిమా లాగానే ఉంటుంది కూడా అన్నీ ఉంటాయి దానికి ఆ మాటలు పాటలు చేష్టలు ఫైట్లు పా అన్నీ ఉంటాయి దానికి అలా ఎప్పుడైతే ఉన్నాయో అవన్నీ కూడా అయిపోయినట్టే అయిపోయినట్టే అనుభూతి చెందాడు కానీ నిజానికి అక్కడ భౌతికంలో ఏం జరగదు ఆ మనిషి ఏం మారడు ఆ మనిషికి సంబంధించిన లక్షణాలు ఏం మారవు స్వభావాలు ఏం మారవు అంత తొందరగా మారితే ఇంతసేపు చెప్పుకోవడం కాబట్టి ఆ మనిషి అలాగే ఉంటాడు కానీ ఈ లోపల లోపల ఉన్న అంతఃకరణం ఏం చేస్తుందంటే ఆ అనుభూతి చెందేసి సంతృప్తి చెందేస్తుంది అంతా అనుకూలంగా ఉంది అంతా ప్రశాంతంగా ఉంది నేను అనుకున్నట్టుంది ముఖ్యంగా అంటూ ముఖ్యమైనటువంటి ముక్తాయింపు ఏమిటంటే నేను కోరినట్లు ఉన్నది నేను అనుకున్నట్టు అని సూక్ష్మంలో నిర్ధారణ చేస్తుంది దీనికి మోదం అని కానీ దాంట్లో నుంచి మళ్ళా ఒక పుష్పం ఒక ఫలం వస్తుంది ఎందుకని మోదం ఆకులు కొమ్మలు రెమ్మలు అది అది ఆ పరిణామం అయిపోగానే వెంటనే ఏం చేస్తుందంటే అది పుష్పించి ఫలిస్తుంది ఏం చెప్తుందంటే ఇప్పుడు నేనేదైతే అనుకుంటున్నానో నేనేదైతే జరిగిపోయిందో అనుకుంటున్నానో నేనేదే జరగాలనుకుంటున్నానో అది వాస్తవంలో జరిగిందో లేదో ఇప్పుడు నేను చూస్తాను అలా అవ్వాలి ఇప్పుడు నాకు అని బలంగా కోరుతుంది కోరి ఏం చేస్తుందంటే వెంటనే ఇంద్రియాల్లోకి దిగి వచ్చేస్తుంది మెలకు వచ్చేస్తుందిగా మెలకు వచ్చేసి హురానిగా ఏ ఏ వ్యక్తులు కానీ ఏ ఏ సందర్భాలు కానీ ఏ ఏ ఉచితమైనటువంటి పాత్రలు కానీ ఎన్నైతే కళలో చూసిందో చేసిందో అవన్నీ ఇలాలో చేయబోతుంది చేయబోతే ఏమవుతుంది అన్నీ వ్యతిరేకతలు రావు అన్నీ అనుకూలతలు రావు కొన్ని అనుకూలతలు వస్తాయి కొన్ని వ్యతిరేకతలు వస్తాయి మళ్ళా మొదలు చక్రభ్రమణం ఈ మెలకువలో చేసే పనికి ప్రమోదం అని పేరు ఇది తమోగుణం అంటే ఇంద్రియాల స్థాయిలోనేమో తమోగుణం ఉంది అంతఃకరణ స్థాయిలోనేమో రజోగుణం ఉంది ఆనంద లక్షణం ఆనందమయ కోశ పరిధిలో ఉన్నటువంటి స్థితిలో ప్రియముంది అందుకని ఏం చెప్తున్నాను ఎవరైతే ఆనందమయ కోశానికి సాక్షిగా ఉన్నారో వాడు మాత్రమే ఆత్మసాక్షాత్కార జ్ఞానాన్ని పొందగలం వాడు మాత్రమే స్వరూప జ్ఞానాన్ని పొందగలం కాబట్టి కేవల స్వప్రకాశంగా ఉండాలి ఆత్మనిష్ఠుడు అంటే కేవలము స్వప్రకాశమే వాటికి ప్రియమోద ప్రమోదాలు లేవు అంటే వాటి ఇప్పుడు దేన్ని చరిపాడు కారణ శరీరాన్ని చెరిపోయేటప్పటికేమైంది ఆ కారణ శరీరంలో నుంచి ఉత్పన్నమవుతున్నటువంటి కళ అనే సూక్ష్మ శరీరం చెరి చెరిగిపోయింది చెరిగిపోయి ఇంకా సమిష్టి సూక్ష్మంతో సమానమైనటువంటి తరంగ దైర్ఘ్యం ఫ్రీక్వెన్సీ దాన్ని పొందింది ఆ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయితే తప్ప ఈ ఎస్టి సూక్ష్మం వెళ్ళి సమిష్టి సూక్ష్మంలో కలవ అలాగే కారుణశరీర అంతర్గతమై ఉన్నటువంటి తరంగ దైర్ఘ్యం ఉంటుంది అది కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఒక తరంగాలుగా పనిచేస్తూ ఉంటుంది చైతన్య స్థితికి అతి దగ్గరగా ఉంటుంది కారణ శరీరం అది కూడా ఆ స్థాయిలో చేరిపోతుంది ఇలా ఎవరైతే రోజంతా తమ జీవితం అంతా ఒక నిబద్ధతతో ఇది నిబద్ధత అంటే ఇది మడిగట్టుకోవడం అంటే ఇది ఆచారం అంటే ఆచారం ఆచారం మడి మడి అంటే అర్థం ఏమిటంటే కర్మసంగం ఏర్పడకూడదు మోహసంగం ఏర్పడకూడదు మోహం తమోగుణలక్షణం తమస్వ జ్ఞానజం విధి మోహనం సర్వదేహినా ప్రమాదాల నిద్రాభి తిబ్నాతి భరత ప్రమత్త ప్రమత్త అంటే ప్రమాదం అంటే ప్రమాదం కాదు ఇది తెలుగు ప్రమాదం కాదు సంస్కృత ప్రమత్తత ప్రమత్త అంటే మత్తు ఎప్పుడు మత్తుగా అయి ఉంటాడు ఆలస్యం వాడి వల్ల ఎప్పుడూ ఆలస్యం ఏది టైంకి రాడు ఏది టైంకి చేయడు ఆలస్యం ప్రమాదం ఆలస్యం నిద్ర బాయం ఇవి మోహ లక్షణాలు కాబట్టి మన జీవితంలో ఎప్పుడెప్పుడైతే మత్తుగా పడున్నామో ఎప్పుడైతే ఆలస్యంగా ఉన్నామో ఎప్పుడైతే నిద్రకు వశువులైపోయామో ఎప్పుడైతే మోహానికి వశులైపోయామో ఇప్పుడైతే భయానికి వసులైపోయామో అప్పుడప్పుడల్లా తమోగుణ ధర్మం బలంగా పనిచేస్తుందని గుర్తిరగాలి చాలా ప్రయత్నం చేయాలి ఈ తమోగుణ ధర్మం మసిబొగ్గు లాంటిది అంత తొందరగా పాలల్లో ఉడకేసిన అదేంటిలగా కాదు దాన్ని ఏం చేయాలంట ఆ మసిబొగ్గుని పట్టుకుపోయి నిపుణులు వేయాలి వేస్తే మండిపోయి తేళ్ళని బూడిదైపోయి దాని రంగు ధర్మాలని మారిపోరాయి లక్షణాలని మారిపోరాయి కాబట్టి తమో గుణం వదిలిపెట్టాలంటే పెద్దలు ఏం చెప్పారంటే ఏం చేయగలిగిన అన్న తీవ్ర వైరాగ్యాన్ని పో తమోగుణం ఏం చెప్తుందంటే ఎప్పుడు అన్నీ కావాలి కావాలి కావాలంటుండదు దాని పని మీరు అసలు వద్దంది జీవితంలో ఇప్పుడు ఎప్పుడేమిచ్చినా సరే కావాలంటు ఇవ్వకపోయినా కావాలంటే అన్నీ కావాలి దానికి నువ్వేం చేయాలి వ్యతిరేకం తద్వ్యతిరేకం తమోగుణాన్ని విడిపించుకోవాలి అంటే ఒకే ఒక సూత్రం ఏమిటయ్యా అదేం చెప్తే దానికి వ్యతిరేకం చెయ్యి పడుకో ఎప్పుడు పడుకోంటుంది దానికి అదే పని సుఖం నిద్రా సుఖం చూడండి చాలామంది ఎప్పుడు రోజంతా ఎప్పుడు ఖాళీ తెరితే అప్పుడు పడుకుని వాడికి తమోగుణ ధర్మం అనమాట అజ్ఞా బలంగా ఇప్పుడు ఏం చేయాలి వాడు ఏ అప్పుడు యాక్టివ్గా పనిచేయాలి ఏదో పనిచేస్తు ఉండాలి అరవింద మహర్షి అంటాడు సన్యాసులైనా సరే ఏ ఆశ్రమ ధర్మంలో ఉన్నవారైనా సరే సమాధి నిష్ట నుంచి బయటికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ తప్పక కార్యశీలుడై ఉండాలి అంటాడు సమాధి నిష్టలో స్పృహ లేకుండా ఉన్నప్పుడు ఏమి ఇబ్బంది లేదు ఎప్పుడైతే నీ శరీర స్పృహ జగత్ స్పృహ కలిగిందో అప్పుడు జ్ఞాని కూడా కర్మిష్ఠి ఏదో ఒక పని చేయాలి కనీసం ఇంటి ముందు గడ్డికి పోయాలంటారా కనీసం కలుపు మొక్కలు వేకాలంటారు కనీసం పూజలు తోపాలంటారు భగవాన్ రమణులు అంటారు ఉదయం సుప్రభాత సేవ పూర్తి ధ్యానం వగైరా అన్నీ పూర్తి అవ్వగానే సరాసరి నడుచుకొని వంటింట్లోకి వచ్చేవారు వచ్చి అందరికీ అక్కడ పక్వాన్నం తయారు చేసే పనిలో ఉంటే వారు కూడా అందరితో కలిసి బియ్యంలో రాళ్ళేరటము కూరలకి చెక్కు తీయటము లేదంటే ఇట్లాంటి పనులన్నీ వారు చేసేవారు ఎక్కడ ఒక గింజ కింద చింది పడకుండా ఇట్లా వారే భగవాన్ రమణులంతటి వారే రోజువారీ జీవితంలో ఇలా ఉన్నారు ఆ తదుపరి మధ్యాహ్న భోజనం ఆ తదుపరి మధ్యాహ్నం అందరినీ కూర్చోబెట్టి చక్కగా ఎవరిని నిద్ర బోధించేవారు కాదు నో మధ్యాహ్నం నిద్ర మరి పూర్ణాయుర్దాయం ఉన్నటువంటి మహానుభావులు అందరూ అట్లా చేసేవారు మరి మధ్యాహ్నం నిద్రపోవడం అపమృత్యువుకి సంకేతం ఎప్పుడు కూడా అకాల మృత్యు చాలామంది మీరు గమనించండి అర్ధాయిష్కులైపోయే వాళ్ళందరిలో కూడా ఈ రకమైన లక్షణం ఉంటుంది బగటి నిద్ర ఆవహిస్తుంది అన్నమాట వాళ్ళకి ఎవరికైతే పగటి నిద్ర ఉండదు వాడు పూర్ణాయుర్దాయమై ఉంటాడు అందరినీ కూర్చోబెట్టి చక్కగా సత్సంగం విచారణ బోధించేవాళ్ళు మరలా సాయంత్రం స్నానం సంధ్య జపం తపం ఇవన్నీ పూర్తయినాక రాత్రి భోజనం ఈ మధ్య కాలంలో మళ్ళీ ఆ రకమైనటువంటి పుస్తకాల ముద్రణ షాపులోకి వెళ్ళటం ఆ గ్రంథాలయంలో వాళ్ళు ముద్రిస్తున్నారు ఎలా ముద్రిస్తున్నారో వాళ్ళకి చెప్పడం ఈ రీతిగా అనేక మంది భారతదేశంలో భగవాన్ రమణులతో పాటు భగవాన్ సత్యసాయి అరవింద మహర్షి పరమహంస ఇలా అనేక మంది వారి వారు ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నవా చంద్రశేఖర పరమాచార్య ఎంతమందినో చెప్పచ్చు ఇట్లాగా అవతార్ మెహర్ బాబా అస్సలు వారికి నిద్రే అసలు నిద్రతో పనే అందుకే వారు అవతారులు ఎప్పుడైతే బాబాజాన్ అవతారుణ్ణి మేల్కొల్పిందో ఆ రోజు నుంచే వారు మాయకు అతి అతీతులై మాయక అతీతులు ఎవరో వారిని నిద్ర ఏం చేయలేదు నిద్ర ఏం చేయలేకపోతే కళ కూడా ఏమి చేయలేదు నిద్ర వస్తేనే కదా ఈ కళ ఉండేది నిద్ర రాని వాడి కళ ఎప్పుడూ మెలకువే కాబట్టి ఈ మెలకువని ఆ నిద్రలోకి ఆ నిద్రని ఈ మెలకులోకి తెచ్చే సాధన ఎవరైతే చేస్తారో వారికి నిద్రా సమాధి స్థితి సమధి సమాధి అంటే సమధి మెలకువలో ఏ సాక్షిత్వం అనే ధీశక్తి మేల్కొనుందో గాఢ నిద్రావస్థలో కూడా అదే ధీశక్తి మేల్కొనుంది సాక్షిగా దానికే ప్రజ్ఞ అని పేరు ప్రాణ్యుడు అదే ప్రాణ్యుడు స్వప్రకాశ ధర్మంతో కలను ప్రకాశింపజేస్తున్నాడు ఆయన తైజసుడు అదే ప్రాణ్యుడు మెలకువలో జగత్స్వరూపాన్ని గుర్తెరుగుతున్నాడు అంతే గుర్తెరుగుతున్నాడు అంతవరకే తప్ప పైన ఏం కాబట్టి విశ్వడు అతని పేరు కాబట్టి విశ్వడికి వ్యవహారం ఏం లేదు వాడి పని గుర్తెరగడం వరకే ఓ రకం గుర్తిరగడమే సాక్షిభావం అంతే మిగిలినవన్నీ వాడివి కావు మిగిలినవన్నీ భోక్తవి కాబట్టి విశ్వడు తేజస్సుడు ప్రాణ్యుడు ముందెవరిని జరపాలడి ఇప్పుడు అంటే ఈ కారణ శరీరం జరపాలి జరపాలంటే తీవ్ర వైరాగ్యం కావాలి తీవ్ర మోక్షేచ్ఛ కావాలి ఈ జన్మలోనే నేను తప్పక ముక్త ముక్త స్థితిని సాధించాలి నిత్య ముక్తుడను అవ్వాలి సాయుధ్య ముక్తిని సాధించాలి అనేటటువంటి బలమైనటువంటి ప్రగాఢమైన విశ్వాసం ప్రగాఢమైన ప్రయత్నం ఉండాలి నాదేముందండి అంతా ఈశ్వరుడు ఇచ్చేదే కదా ఎప్పటికొప్పటికి ఇవ్వకపోతాడా అనుకునేవాడు శతంజీవ శరదో వర్ధమాన వంద సంవత్సరాలు జీవించినా కూడా జీవుడు వరనే ఉంటాడు పూర్వం పెద్దలు జీవించేవాళ్ళు అనమాట శతాయుష్మాన్ భవా ఎవరైనా పుట్టినరోజును కానీ చిన్నపిల్లలు కానీ వచ్చి కాళ్ళ నమస్కరించి ఆయన ఆశీర్వదించండి అంటే శతాయుష్మాన్ భవా అనేవారు సంతృప్తి చెందలేదనుకోండి శతశతమానం భవతి శతశత ఆయుష్మాన్ భవా అనేవారు వంద వందలట అంటే పదివేల సంవత్సరాలు ఉన్న మహర్షులు ఉన్నారు భారతావనిలో ఒకప్పుడున్నారు అదంతా త్రేతాయుగ కాలం ఇప్పటిది కాదు మా అమ్మ అంటూ ఉండేది నేనేదని చెప్తేనే అన్నీ త్రేతాయుగ కాలం నాడు సంగతులు చెప్తుంటే ఇప్పుడు కలియుగ సంగతులు చెప్పరా భారతదేశంలో అరవై వేల సంవత్సరాలు రామాయణం చదివితే తెలుస్తుంది కొ కొన్ని కొంతమంది యుగాల తరబడి ఉన్నారు జాంబవంతుడు అందరికీ తెలిసిన నేడు ఈనాడు విజ్ఞాన మానవుడు ఆ జాంబవంతుడి వారసత్వం మానవులందరిలో ఉంది అని బాగా పురాతన అస్థి పంజరాల యొక్క అవశేషాలని బాగా అధ్యయనం చేసి లక్షల లక్షల లక్షల కోట్ల సంవత్సరాల వెనక మానవుడు ఇలా జీవించాడు అని ఓ చిత్రం గీశాడు ఆ చిత్రాన్ని చూస్తే జాంబవంతుడిని కోలుకుంటుంది ఇది రామాయణం చదివిన వాళ్ళకి తెలుస్తుంది రామాయణం చదవ వాళ్ళకి తెలియదు ఆ జామవంతుడు ఎంతటి విశేషమైనటువంటి వాడంటే త్రివిక్రమావతారంలో ఒక పాదంతో భూమిని అంటే ఒక పాదంతో అధోలోకాలను ఒక పాదంతో ఊర్ధ్వలోకాలను ఆక్రమించినటువంటి వామనుడు త్రివిక్రముడైనటువంటి వామనుడు మూడవ పాదమునకు స్థానమేది అని బలిచక్రవర్తిని అడిగితే తన శిరస్సును చూపినటువంటి సందర్భంలో ఆయన ఆ త్రివిక్రముడికి ప్రదక్షిణం చేసినటువంటి సామర్థ్యం కలిగినవాడు జాంబవంతుడు అంతటి బలవంతుడు ఎప్పటి విషయం ఇది ఏనాడో కృతయుగ విషయం వామనావతారం తర్వాత పరశురామావతారం అయిపోయింది రామావతారం అయిపోయింది కృష్ణావతారంలో కూడా జాంబవంతుడు కనబడతాడు అన్ని యుగాల పాటు ఉన్నాడు జాంబవంతుడు అంతటి సామర్థ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు భారతదేశంలో కాబట్టి ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి విశేషాలు ఈ జగత్తులో కనబడుతూ ఉంటాయి దివ్యత్వానికి సంబంధించిన అనేకమైనటువంటి సంగతులు సూక్ష్మానికి సంబంధించిన అనేకమైన సిద్ధులు వ్యవహారాలు చాలా కనబడతాయి అయితే ఇప్పుడు ఈ కందార్థంలో ఎక్కడ బోధించారు అంటే ఇంత విస్తారంగా కనపడుతూ నిజానికి నిజంగానే నిజమైనదని తోస్తూ ఉన్నటువంటిదంతా కళే ఎవరికి కళ ఇది అంటే మేలుకొని చూసిన వాడు తన కళ యొక్క ఛాయలు తనకు తెలుస్తాయి లేవగానే ఇవాళేం కళలు కన్నాడో చెప్పమంటే కొని చెప్పగలుగుతాడు అంటే మెలకు ఒక అతి దగ్గరగా వచ్చినటువంటి కళలు చెప్తాడు ఇంకా కొద్దిగా దూరంగా అయిపోయినవన్నీ కూడా బాగా మాగనుగా తెలియటప్పుడు ఇంకా బాగా గాఢ నిద్రావస్థకి దగ్గరగా ఉన్నాం అసలు తెలియదు కాబట్టి స్వప్నంలో కూడా నాలుగు అవస్థలు ఉన్నాయి అని పెద్దలు చెప్పారు స్వప్న జాగ్రత్త స్వప్న స్వప్నము స్వప్న సుశుప్తి స్వప్న తుర్య అంటే స్వప్నంలో జాగ్రత్త అటు స్వప్నంలో ప్రవేశించేటప్పుడు తెలుస్తుంది మనలా ఇటు మెలకువలో ప్రవేశించేటప్పుడు తెలుస్తుంది దానికి స్వప్న జాగ్రత్త ఇంకా కొద్దిగా లోపలికి పోయాం స్వప్న స్వప్నం తెలిసి తెలియకుండా ఉంటుంది అనుభూతి అయితే ఉంటుంది కానీ చెప్పలేడు వ్యక్తీకరించలేడు అసలు గుర్తుపట్టలేడు ఆ సంగత్వ దోషాన్ని తెలుసుకోలేడు విచారణ చేయలేడు అంటే వాయిస్ ఉండదు డోల్బీ సౌండ్ ఉండదు మాటా పాట ఉండదు ఆట మాత్రం ఉంటుంది అది స్వప్న స్వప్నం ఇంకా లోపలికి పోయాడు స్వప్న సుషుభి ఇంకప్పుడు ఐబాల్ మూమెంట్ కూడా అతి సూక్ష్మంగా దగ్గర కళ్ళు కదలవిగా నిద్రపోతున్నాం ఆగిపోతుంది దగ్గర దగ్గరగా ఆగిపోతుంది పూర్తిగా ఆగిపోతుంది పూర్తిగా ఆగిపోతే ఇంటి సంగతులు మమంతరమేగా కాబట్టి రెమ్ అంటారు దీన్ని ర్యాపిడ్ ఐబాల్ మూమెంట్ ఈ మూమెంటు మన యొక్క మన మానసిక వ్యవస్థను చూపిస్తుంది కాబట్టి స్వప్నదురీయం అక్కడెవరు మేలుకున్నవారంటే తన యొక్క స్వప్రకాశాన్ని ఎవరైతే కళలో చూడగలిగిన వాడున్నాడు ప్రకాశస్వరూపాన్ని మాత్రమే గమనిస్తున్నవాడు ఎవడైతే ఉన్నాడో ప్రకాశస్వరూపుడై ఉన్నాడో దశ ఈ రీతిగా కళలో ఏర్పడుతున్నటువంటి విషయ కషాయాన్ని అక్కడే సూక్ష్మాన్ని సూక్ష్మంలోనే పరిష్కరించగలిగే సమర్థత కలిగిన వాడు ఎవరున్నాడు వాడు ఆత్మనిష్ఠుడు మెలకువలో కళలు కనేవాడు ఇప్పుడుప్పుడే అజ్ఞాని పగటి కళలు ఉంటారు అనుకోండి ఎవరైనా కానీ ఒక సంవత్సరం తర్వాత నా దశ తిరిగిపోతుంది ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా నేను చెప్పినట్టే వింటారు అని చెప్తుంటారు కొంతమంది జాతకాలు తిరగేసి వీడెప్పటికీ వాడు అది అవడు వాడెప్పటికీ అది వినడు ఏ పరిణామము రాదు అధ్వాన్నమైనటువంటి స్థితిలోకి తమో గుణ ధర్మంతో పడిపోతాడు మత్తుడుగా పడిపోతాడు చిట్ట చివరికి మృత్యు భయంలోకి లొంగిపోతాడు ఏం చేయలేం వెళ్ళలేదు ఎందుకని అంటే అజ్ఞానం స్థూల ధర్మాన్ని నమ్ముకున్నారు అనమాట ఎప్పటికప్పుడు ఈయన కోసం ప్రపంచంలో ఏదో మార్పులు వచ్చేస్తాయి అనుకుంటూ చాలామంది అవతార మెహర్బాబాని ఆశ్రయించి ఏమండి మీరు ఇంత సుదీర్ఘమైనటువంటి భ భగవద్వచనం అనేటటువంటి గ్రంథాన్ని చెప్పారు అది అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది అసలు ఈ దైవీ ప్రణాళిక అనేది అర్థం కావడం లేదు ఏదైనా తరుణోపాయం చెప్పండి అన్న ఏం పర్వాలేదండి నేను పెద్ద తరుణోపాయం చెప్తాను మీరు పని చేయండి మహాప్రళయ కాలం వరకు చస్తూ పుడుతూ పోండి అన్న అప్పుడు ముక్తొస్తుంది మీకు మహాప్రలయ కాలంలో ముక్తి రాని వాళ్ళు ఎవ్వరూ సర్వ సర్వజీవులకు ముక్తి వచ్చి లభించేస్తున్నప్పుడు ఎందుకని మహాప్రలయంలో విశ్వమే ఉండదు అది పోతుంది మొత్తం అనంత విశ్వం పోయిన తర్వాత ఇంకేం ఉండదు కాబట్టి ఆ మహాప్రళయకాలం వరకు కనుక మీరు చస్తూ పుడుతూ పరిణామం చెందుతూ తప్పక మీరు ముక్తులు అవ్వచ్చు ఇదే గొప్ప పరిష్కారం అని అవతారం నేర్ ఎందుకనండి నా జాత కాదండి నా జాత కాదండి ప్రతి ఒక్క మానవుడు ఏం చెప్పినా ఏమంటారంటే సాధకులకు కూడా ఇదే దొరలవాడనమాటది నా జాత కావట్లేదండి నా చేతగా క్లైవ్యం మా స్మగమహార్థ అంటుంది భగవద్గీత త్యక్తోత్తిష్ట పరంతప పరమాత్మ చెప్పాడు ఒకటే మాట సూటి అయినటువంటి బ్రహ్మాస్త్రం వంటి మాట ఇది క్లైవ్యం మా స్మగమహపార్థ నా చేత కాదని అనమాక నేను అసమర్థుడనమాక నువ్వు పరమాత్మ స్వరూపుడు అయితే అసమర్థుడు పెట్టవుతావండి నీ ఈశ్వరుడు అయితే బలహీనత ఎలా వస్తుందండి నీకు కాబట్టి ఉత్తమమైన ఉన్నతమైనటువంటి ఆశయంతో లక్ష్యంతో జీవించమంటున్నాడు త్యక్తోత్తిష్ట పరం ఒకవేళ ఏ సందర్భం చేత కూడా నీకు మనసులో ఆ రకమైన ఆలోచన భావన కలిగితే వెంటనే ఒక పురుగును దురుపుపడేసినట్టు దాన్ని జులిపోదల పరే త్యక్తోత్తిష్ట ఉత్తిష్ట వెంటనే మేలుకో అది కల వంటిది కళలో ఏర్పడిన సర్ప భయం వంటిది ఒప్పాము వెంబడిస్తుంటే పరిగెడుతుంటాడు ఇప్పుడు పరిగెడుతుంటాడు పరిగెడుతుంటాడు పరిగెడు ఏ పరిగెడుతూనే ఉండడు అంతే గుండె పరిగెడతాడు నచ్చ చెమటలు పట్టేస్తాయి బక్కెట్ చెమటలు లేస్తాడు కళ్ళు తీరుస్తాడు లేదు సర్పము లేదు హానీ వాడి మనసులో మాత్రం ఆ సర్పం అలాగే ఉంటుంది రోజు వస్తుంది రోజు పరిగెడతారు రోజు మృత్యు భయానికి లోన ఏవేవో చేసుకుంటారు దీనికోసం రకరకాల పూజలు యజ్ఞాలు యాగాలు హోమాలు నానాగోలు వచ్చేసింది దీనికోసం ఈ ఒక్కటి తొలగించడానికి ఏం అవసరం లేదు నాన్న చేతిష్ఠ పరంతప ఆ తాపము నుంచి పరమైనటువంటి పరంతపా ప్రయోగం ఇక్కడే ఉంటుందండి తాపత్రయం నీలో బలంగా ఉందని చెప్పడమే ఆ సర్పభయం ఏది ఇంకేం లేదు ఎవరికైతే తాపత్రయం బలంగా ఉంటుందో వాళ్ళకి సర్ప భయం ఏర్పడు ఇది జీవితం సత్యం అందుకని జాగ్రత్తగా ఈశ్వర ఆరాధన చేయాలంట ఈయ్ సర్పాలు ఉంటాయి ఈశ్వరుణ్ణి సర్పాలు ఉంటాయి విఘ్నేశ్వరుణ్ణి సర్పాలు ఉంటాయి అమ్మవారిని ఆరాధించినా సర్పాలు సర్పాలు లేనటువంటి దేవతలు ఎవరు కనపడదు కారణం ఏమిటంటే వాళ్ళందరూ కూడా తాపత్రయాన్ని దాటిస్తారనేటటువంటి సూచన కన్యా రూపకమైన బోధన వాళ్ళని ఆరాధించడం ద్వారా నువ్వేం దాటాలి అంటే తాపత్రయాని దాటాలి ఆ తాపత్రయాన్ని దాటడం కోసమని అటువంటి రూపాలని మనకు అందించారు పెద్దలు ఆరాధన కొరకు సరే ఇప్పుడు జీవుని యొక్క సృష్టి అంటే అండజములు ఉద్భిజములు స్వేదజములు జరాయుజములు అనే నాలుగు విధాలైనటువంటి సృష్టి కానీ అష్టప్రకృతులు సృష్టించబడటం లేక పంచశక్తులు పంచబ్రహ్మలు పంచబీజములు పంచతన్మాత్రలు అనేటటువంటి బ్రహ్మాండ పరిధి కానీ అదేమో అక్కడ సూక్ష్మం దానికి కారణస్థితిలో కూటస్థుడున్నాడు పిండాండ పరిధిలో అంతరింద్రియాలు దాని ప్రాణపంచకం దాని విషయపంచకం దాని కింద జ్ఞానేంద్రియ పంచకం దాని కింద కర్మేంద్రియ ఐదు ఐదులు ఇరవై ఇక్కడ కూడా అధిష్టానం జ్ఞాత అక్కడ అధిష్టానం కూటస్థుడు ఆ కూటస్థుడు బింబం జ్ఞాత ప్రతిబింబం ఈ కూటస్థస్థితి కథల్లో మెదళ్ళు కులకదు తలకథ తినదు విరుగదు కరుగదు మురుగదు ఏమిటండి ఇలా చెప్తారంటే కూటస్థం అంటే మాకు ఏదైనా అర్థమయ్యే అస్తహ కూటహ ఇది కూటస్థ అది సంధ్యకడ అంటే ఒక కమ్మరి వాడి దగ్గరికి తీసుకెళ్ళారు అక్కడ తీసుకెళ్ళి అక్కడ బాగా కత్తి కొడవలి సుత్తి ఇలాంటివన్నీ తయారు చేస్తున్నాడ ఈ వస్తువులు తయారు చేయాలి అంటే ఒక ఎనప దాగలి ఉండాలంట ఆధారం ఒకటి ఉండాలి ఆ దాగలి మీద ఈ వేడివేడిగా కాలినటువంటి ఎనప వస్తువులన్నీ పెట్టి బాగా కొడుతూ ఉంటాడు ఆ కావాల్సినటువంటి ఆకారం వచ్చేదాకా మళ్ళా కాలుస్తూ ఉంటాడు మళ్ళీ కొడుతూ ఉంటాడు మళ్ళా కాలుస్తుంటాడు మళ్ళా కానీ ఈ దాగలికి ఏ మార్పు ఉండదు కొన్ని లక్షల వస్తువులు కోట్ల వస్తువులు కమ్మరి ఆ దాగలి మీద తయారు చేసేస్తూనే ఉంటాడు ఈ దాగలి ఏమి మహిళ ఈ తయారు చేసే కమ్మరి మహామాయ ఆ దాగలి కూటస్థుడు ఈ తయారవుతున్నటువంటి ఆకారాలు ఇవన్నీ పిండ బ్రహ్మాండాలు అని పెద్దలు కమ్మరి కొలిమి దగ్గర పాఠం చెప్పారు అర్థమైందండి కాబట్టి ఆ కమ్మరి కొలిమి కొలిమి పనిచేయాలని తిత్తికి పనిచేయాలిగా గాలి కొట్టాలి ఆ గాలి కొట్టేది ప్రాణశక్తి అట్లా సంజ్ఞారూపకంగా సమన్వయం చేసి చెప్తారన్నమాట మరి ఇదంతా ఏమిటండి ఉంటకీ పిండ బ్రహ్మాండాలు ఉన్నాయా లేవా ఎరుక గట్టిపడినటువంటి వాడికేమో ఉన్నట్టుగా చూస్తుంది ఎవడైతే బయలును దర్శించాడో ఎవడైతే పరిపూర్ణ దర్శనం కలిగిన వాడున్నాడు ఎవడైతే ఏతన్మిథ్యాశుద్ధించిన్ నాస్తిదేమయా నిర్మూలమేతా జ్ఞానాశరీరం నాస్తి కేవలం స్వప్నే ప్రతీయమానాన్నిచ రూపాన్ని యథాతథా అనే నిర్ణయాన్ని పొందినవాడున్నాడు వాడికి అత్త కలగదా సాధారణంగా చూడండి పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత తల్లులు చెప్తూ ఉంటారు రేపు చిన్నప్పుడు నువ్వు అట్లా చేసావురా ఇట్లా చేసావురా అని పిల్లలు ఏమంటారు అప్పుడు మాకు తెలియదు కదా అంటారు తెలియకపోవడం ఏమిటి ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఒక ఆట ఆడించేస్తే ఓ పట్టు పట్టేసావు నువ్వు చాలా అతరఖండాన్ని ఉక్కుబిడుగువి నువ్వు అంటారు తల్లు ఇదంతా ఏమిటి ఇప్పుడు ఇప్పుడుందే ఇప్పుడు లేదు కళ కలవంటిది కాబట్టి గతం అంతా ఎలా ఉందట ఇప్పుడు ఆ కల రూపంలో ఉంది భవిష్యత్ అంతా ఎలా ఉందట ఆ కల రూపంలో ఉంది కాబట్టి సాధకులందరూ కూడా ఈ కళని దాటాలి అనుకునే వాళ్ళందరూ కూడా నిత్యవర్తమాన దీక్షను స్వీకరించాలి ఇంకో దీక్ష కూడా ఉంది నిత్య సంతృప్త దీక్ష అని నిత్య సంతృప్తుడే ఉండాలట ఏమీ కోరకూడదు ఏమీ కోరకూడదు ఏమీ కోరకూడదు ఏమీ కోరకూడదు ఏమీ కోరకుండాలి జరుగుచున్న దానిని జరుగుచున్నట్లుగా సాక్షిగా చూడాలి అది నిత్య సంతృప్త అంటే లభించింది చాలని అనుకోవడం సంతృప్తత నిత్య సంతృప్తత కాదు అసలు లభించింది అనే గుర్తుతో మనకు వెళ్ళి ఎక్కడ లభించింది ఎవరికి లభించింది ఆ లభించింది అనే దాంట్లోనే పెద్ద అభిమానం భోక్త అనే అభిమానం ఏదో ఈశ్వరుడు ఇచ్చిన దాంతో ఈ జన్మకి బాగానే ఉన్నానండి అంటుంటారు అది కూడా విశేషమేనని దురభిమానం లేకపోవడం కూడా మంచిదేనని అంటూ ఒక ధర్మం కానీ అది అభిమానమైనా దురభిమానమైనా ఎప్పటికైనా కుళ్ళిపోయే పెరుగు లాంటిది ఇవాళ పెరుగు బాగానే ఉంది వాడలేదు ఏమైపోతున్నారు కులిసిపోయి కుడిపోయి ఈ అభిమానం కూడా అంతే ఇవాళ మంచిగానే సత్వగుణ ధర్మంతో ఉన్నప్పుడు సాత్విక అభిమానం అలా కనబడుతుంది అందుకే సత్వగుణాన్ని కూడా దాటగలిగిన వాళ్ళు మాత్రమే అవస్థాత్రయాన్ని దాటగలుగుతారు లేకపోతే దాటలే అందుకని జ్ఞానానికి ప్రమాణం ఏమిటంటే కొలమానం ఏమిటంటే అవస్థాత్రయ సాక్షి అదే కొలమానం ఎవరైతే అవస్థాత్రయ సాక్షిత్వాన్ని దృఢంగా నిలబెట్టుకోగలిగారో వాళ్ళే పూర్ణ జ్ఞానానికి అర్హులు వాళ్ళే అచల పరిపూర్ణ రాజయోగాన్ని అందుకోవడానికి అధికారులు తుర్యనిష్ట లేనటువంటి వాళ్ళు పూర్ణ జ్ఞానాన్ని కానీ అచల పరిపూర్ణ రాజయోగాన్ని కానీ బోయలును దర్శించడం కానీ ఎరుకను విడిపించుకోవడం కానీ అధికారులు కాదనమాట కాబట్టి మానవులందరూ తమ జీవిత లక్ష్యాన్ని జన్మరాహిత్యం అనే అత్యున్నత లక్ష్య స్థితిని పట్టుకోవాలి అని ఈ అందార్థం సూచిస్తుంది ఎందుకని అంటే ఈ అందార్థం ఎత్తుకుంటునే మొదటి పదంలోనే లేనెరుక బయలు లోపల తన తనకేరుపడిన ఎరుక ఉన్నదని మొదలు పెట్టలేదు లేనెరుక కళ ఎట్లా లేదు చూస్తే కళ ఉందా మేలుకున్నావు ఎక్కడున్న కళంటే లేదు నిద్రపోయావు కళ లేవు నిద్రలో సాక్షిగా ఉన్నావు అసలేదు మెలకువలో సాక్షిగా ఉన్నావు అసలేదు సర్వసాక్షిగా ఉన్నావు అవస్తాత్రయమే లేదు బ్రహ్మనిష్ఠుడమేమున్నావు ఏ పరిణామము లేదు పరబ్రహ్మముగా ఉన్నావు మూలా ప్రకృతిగా ఉన్నావు లేనెరుగద ఉన్నావు బ్రహ్మాండాలకు సంబంధించిన సమిష్టి జాగ్రత్త సమిష్టి స్వప్నము సమిష్టి సుశుక్తి సమిష్టిరియం అవి కూడా బ్రహ్మాండానికి సంబంధించిన జాగ్రత్త సుషుప్తి దుర్యములు కూడా లేవు లేని రుపస్థితిలో పిండానికి సంబంధించినటువంటి జాగ్రత్త దుర్యములు దాటితే ఆత్మనిష్ఠుడవు బ్రహ్మనిష్ఠుడవు బ్రహ్మనిష్ట చేత సమిష్టిలో ప్రవేశించేసావు అక్కడ సమిష్టి సూక్ష్మ శరీరంలో ఉండి పనిచేస్తావు విరాట్ హిరణ్య గర్భ వ్యాకృత పరమాత్మలలో హిరణ్య గర్భస్థానం నుంచి పనిచేసే వాళ్ళెవరో వాళ్ళు బ్రహ్మనిష్ఠులు ఆ జ్ఞానంతో ఆ తెలివితో ఆ సంకల్పంతో ఆ సామర్థ్యంతో పనిచేసే వాళ్ళు ఎవరు వాళ్ళు బ్రహ్మనిష్ఠు ఇలా లేనెరుక బయలు లోపల తానయ్యి తన తన మూలమునే తా ఈ పిండ బ్రహ్మాండ సాక్షి అయినటువంటి అపంచపర భాగమైన కూటస్థము బోయలను దర్శించింది తన మూలాన్ని తాను గుర్తిరగబోయింది తానే లేకుండా పోయి తానే లేకుండు దృష్టాంతము విను మెచటా కళతో చదే తనకై తా నెచట మెలకు చని పనులు చేసేసుకున్నాడు ఏమయ్యా ఇవాళ ఏం కలగన్నామని ఎవరైనా అడుగు ఎవరండి కల వచ్చింది కానీ ఏమొచ్చిందో నాకు తెలియదు అలాగే బయలు స్థితిలో ఉన్నవాడిని ఎరుక సంగతులు అడిగాం అడిగితే ఏమినండి నాకు తెలియదు అంటాడు అదేంటంటే అన్నీ తెలుసు కదా మీకు పూర్ణము తెలుసు సర్వము తెలుసు శూన్యము తెలుసు అంతః పూర్ణం బహిపూర్ణం శూన్య కుంభవాంభరే అంత శూన్యం బహి శూన్యం అన్నీ తెలుసు కదా మీకు అంటే అదంతా ఎరుక సంగతి తెలుసు లేనెరుకా ఎందుకని పూర్ణంగా మెలకువలోకి వచ్చేసాడు పూర్ణంగా తరించాడు స్వానుభవంతో తరించాడు స్వయంగా తరించాడు ధరించడం మూడు స్థాయిలు ఒకటేమిటి గురువుగారు చేయి పట్టుకుని ఈ ఈ చివరి నుంచి ఆ చివరికి ఇది మొదటి తరణం రెండవ తరణం ఏమిటి స్వానుభవంగా తరించడం మళ్ళా గురువు ఈసారి చెయ్యి పట్టుకోడు డైరెక్షన్ ఎక్కడో ఉండి స్ఫూర్తినిస్తూ ఉంటారు ఆ స్ఫూర్తి యొక్క ప్రభావం చేత పరిణామం చెందుతాడు అది స్వానుభవ తరణం ఇప్పుడు దృఢమైన జ్ఞానం వచ్చేసింది లక్ష్యానికి సంబంధించింది సిద్ధించింది తానే లేకుండా పోయాడు ఆ స్థితిలో ఉండి తానుగా ఉన్నటువంటి వాడిని తరింపజేసే పని చెయ్యాలి చెయ్యాలంటే ఆ సమర్థత రావాలంటే స్వయంగా ధరించిన వాడే ఉండాలి మళ్ళీ ఏం చేయాలంటే ఇప్పుడు సాంతం పరమపద స్థానం నుంచి మొదలు లేనరుక స్థాన నుంచి మొదలు పెడితే మళ్ళా అణోరణీయాన్ మహతో మహీయాన్ని ఏకకణజీవైనటువంటి అమి బాధాక కిందకు దిగిరావాలి ప్రజ్ఞ యొక్క సామాన్య స్థితి వరకు కిందకు దిగిరావాలి అన్నింటినీ మరల అధ్యయనం చేయాలి అన్నింటినీ నేతి నేను లేనరు కైదు లేనరు ఐదు లేనరు కైదు లేనరు అంటూ ఐదు ఐదుల ఇరవై ఐదు పిండాన్ని ఐదు ఐదుల ఇరవై ఐదు దానవతలున్న ఈశ్వర పంచీకరణ పరశివము కళాకాలము చిత్తూ తమస్సు చేత ఏర్పడిన ఐదు ఐదులు ఇరవై ఐదు ఈశ్వర పంచీకరణ అని మూడై ఈ డెబ్భై ఐదింటిని కూడా ఇది లేదు ఇది లేదు ఇది లేదంటూ పరశివ స్థానానికి చేరుకోవాలి అలా తరించిన వారెవరో వారు స్వయముగా తరించిన వారు గమ్యం చేరినవారు ఈ మూడు తరణములు పూర్తి చేసిన వారిని గమ్యం చేరినవారు అంటారు దేశికులు అంటారు వీరికి ఒక సామర్థ్యం ఉంది ఏం చేయొచ్చు అంటే ఎవరినైనా ఒక్కరిని తరింపజేయచ్చు ఎవరితో పని లేకుండా ఎవరి సహాయం అవసరంలా ఏ ఈశ్వరుడు సహాయం అవసరంలా ఏ బ్రహ్మ సహాయం అవసరంలా ఏ ప్రకృతి సహాయం అవసరంలా ఎవరి సహాయం లేకుండా స్వయంగా వారొక్కరిని తర తరింపజేయవచ్చు అంతవరకు పర్మిషన్ ఉందట వారికి అలా స్వయమైనటువంటి గమ్యం చేరినటువంటి వారు ఒక్క సత్యష్యుణ్ణి ఆ బయలు దర్శన స్థితి వరకు చేర్చగలుగుతారు కాబట్టి మానవులు తమ జీవితంలో తప్పక ఒక దేశికేంద్రుడిని ఒక మహానుభావుడిని వెతికి ఆశ్రయించి వారి శరణాగతి చేత వారి కృప చేత వారి అనుగ్రహం చేత ధరించవలసినటువంటి అవసరం ఈ రీతిగా ఈ తరణాన్ని బాగా తెలియాలి గురువుగారు తన తనలో ఇముడ్చుకుని శిష్యుణ్ణి మొదటిసారి తరింపజేస్తాడు ఇప్పుడు శిష్యుడిని బయటపడేస్తాడు రెండో తరణంలో పడేసి ఒక ఆలంబనగా పక్క నుండి నడిపిస్తాడు అది రెండో తరణం మూడో తరణం తనకు తానే చివరి దాకా తరిస్తాడు ఈ మూడు పూర్తి చేసిన ఆ దేశ కేంద్రులతో చేరిపోతాడు వాడు లేడిక ఈ లేఖ ఉన్నవారెవరో వాళ్ళు అశరీరులు అశరీరిగా ఉన్నటువంటి వాడు దేశికేంద్రుడు అటువంటి దేశికేంద్రునికి ఏ కళా మెలకువ నిద్రలున్నాయి పిండానికి సంబంధించిన కళా మెలకువ నిద్ర లేదు బ్రహ్మాండానికి సంబంధించిన సృష్టి స్థితి లయాలు లేవు పిండాండంలోనేమో కళా మెలకువ నిద్ర అంటాం బ్రహ్మాండంలోనేమో సృష్టి స్థితి లయము అంటాం అది సమిష్టి ఇది వ్యష్టి కాబట్టి మేలుకొన్నావు సృష్టిలోకి వచ్చేసి కళగా అన్నావు స్థితి నేను బ్యాలెన్స్ చేస్తున్నమాట నీ మెలకుని నీ నిద్రని ఆ కళ అనేది బ్యాలెన్స్ అది స్థితి స్థితికారకుడైనటువంటి విష్ణువు యొక్క ప్రభావం చేత కలు కలుగుతుంది ఈ జీవిత సత్యం తెలుసుకోవాలి కాబట్టి కళలో భయపడాల్సిన అవసరం లేదు ఆ విష్ణుమూర్తిని దర్శించే ప్రయత్నం చేయాలి ఆ మహావిష్ణువు యొక్క దర్శనం ఎవరైతే ప్రకాశ రూపంలో పొందారు ఎందుకని అహమాదిత్యర్త్యంత్యా అహమాదిత్యంత అనేక రకాల అన్వయాలు ఉన్నాయి నేను ఆదిలో ఉన్నాను మధ్యలో ఉన్నాను అంతంలో ఉన్నాను అన్నాడు ఆయన అలాగే ఆదిత్యుడుగా ఉన్నాను అని కూడా అన్నాడు కాబట్టి స్వప్రకాశ లక్షణమైనటువంటి ఆదిత్య లక్షణాన్ని మెలకువలోను స్వప్నంలోను నిద్రలోను నిలబెట్టుకోగలిగినటువంటి వాడెవడో వాడు జ్ఞాని దీనికే ఆది మధ్య లయం అంతమని పేరు ఈ మూడింటికే సృష్టి స్థితి లయమని పేరు సమిష్టిగా వేష్టిగా అయితే మెలకువ కళా నిద్ర తప్పక జ్ఞానస్థితిలో ఇలా ఉన్నటువంటి వాటినన్నింటినీ అధిగమించాలి కళతో చనకై తా నెచ చూస్తే ఇప్పుడు ఎలా ఉందట ఆ కళలో తోచినటువంటి సంగతులే ఈ ఎలలో కూడా కనబడుతూ ఉంటాయి అక్కడ ఆశలు ఆకాంక్షలు వాంఛలు వాసనలు సంస్కారాలు గుణాలు బలంగా ఉంటాయి కళలో అవే మెలకులోకి కూడా దిగి వచ్చేస్తున్నాయి కాబట్టి తప్పక వాటిని పోగొట్టాలి తానై తోచిన కళ తన మేల్క తన పోతే తానే తనకు లేదు మేల్కొన్నాడు మేలుకుంటే ఆ కళ లేదు అలా బయలుస్థితిలో మేల్కొన్నటువంటి వాడికి ఎరుకనే కళ లేదు దృష్టగి ఉన్నది విను వినూమిట కళతోనకై తానచాట ఆ కళకి తనకు తానే కారణము తనకు తానే వ్యవహారము తనకు తానే లయమైపోతున్నది కాబట్టి ఎరుకనే కలను విడిచి బయలునందు మేల్కొని శాశ్వతమై నిరంజనమై నిర్లేపమై నిరవయవమై నిర్గుణమై నిర్వాసనామయమైనటువంటి స్థితిలో దృఢమైనటువంటి గురుకృపతో మనమందరం తప్పక సాధించాలి అనేటటువంటి సూచనని ఈ గంధార్థంలో అందిస్తున్నారు హరి ఓ శ్రీ గురుభ్యో నమదో ఓ నమచ్చతే ూర్ణమాదాయ పూర్ణమేవాశిష స్రీగురుభ్యో నమ